రిత గతంలో రికార్డ్ చేసిన పరిచయ కార్యక్రమం రెండవ భాగం వినండి గృహభిక్తి గక్కట నిలిపి సంచలన కంకములు నేరు తలాటికగా కనుగవను అశురుగోడములు క్రక్కున చిప్పిలు వేయన్ కనూంపు చెక్కులుడిగంగణరంగు పరిశన సుఖము అక్కు నందుబడి తల్లగ తాపంతు పనుపడు రుగలవ ఇప్పుడు మీరేమో ఏమైనా రాస్తున్నారా కవిత ఇప్పుడు మీరు పద్యాన్ని మార్చి పట్టి చూస్తే గ్రాంధిక భాష బాగా ఆ రోజుల్లో మిమ్మల్ని తర్వాత మళ్ళీ భాష ఒకటే కాదు ఒక అపుష్టార్థం ఉండదు ఒక అనవసరమైన పదం ఉండదు ఏదైనా ఒక శబ్దం ప్రయోగించాము అంటే ఆ శబ్దమే నాలుగింట్లో ఆ శబ్దమే ప్రయోగించవలసినటువంటి అవసరం ఉండకుండా పోదు అలాగా అది ప్రపంచ కబుర్ అడుగు దాడల్లోనే ఎక్కడైనా దారిద్రే దారి ఉండదు కానీ ఆ అడుగుదాడల్లో వేసినటువంటిది చదవడం అలాగే చదువుకున్నాం విమర్శలు కూడా ఆ మోసలుగా చేసి ప్రతి పదం పను జాతీయ వార్త చమత్కారం వార్త గౌరవం అని వాడు అని చెప్పేదే ఆ పద్ధతిలో మనం కూడా ట్రై చేద్దాము సక్సెస్ఫుల్ గాంధీజీ పేపర్ రన్ చేస్తూ ఉన్నప్పుడు ఇండియా హాబ్డ్ బైని ఫెర చెప్పేటప్పుడు ఈ గుండెలో పెద్ద కలవడం వచ్చింది నము అని పేరు పెట్టి ఈ కలవ నేను ఎలాగే ఎక్స్ప్రెస్ చేస్తాను నేను ఉన్నది కన్నటు రాయుడి కన్నా కవికి నేరు లేదు ఘన తాత్పర్యాభ్యున్నతి నారసి రసజ్ఞులన్న అలంకార రచన లేదా నాకు స్వాతంత విస్ఫూర్తి వాస్తవము కన్నా స్వాంత విస్ఫూర్తి లేని వాస్తవము కన్నా కన్నా సత్యము కల్పిత సరని నిన్న బ అందుచేత ఏం చేస్తాను కల్పన సత్యము రెండు చేసి నిజమే రాసి చదివి చింతింపుడు అను ఆ వేళ దివ్య గాంధీ సంధీ దివ్య గాంధీర సద్భావృప్త కావ్య మధిరసము కౌతుకమున నాయని కావ్యమదిరారసం ప్రమత్త కావాలి ప్రమా ఇంజక్షన్ చేయడానికి వచ్చినప్పుడు టోర్ ఫావిచ్చినట్టుగా కావ్య మధిర అరసంబును కవుచు కవున నానియాన్ని ప్రమత్త అర నిముసము తెరచు కన్నుల నిద్రజండిటిని పొగదు ఒక విమానం లాగా ఉంది అందులో కూర్చున్నాను ఆ విమానం లేచిపోతున్నది ఆరిమునగా చుట్టూ పెట్టే ప్రాకారాకారమునంది సూర్యమునకుందేక నీహారాచీరైత్యమున జీవాంద్రకారమ సాంద్రంబై కరగ్రాహ్యమై అందునొక్క పువ్వు తనయంతారి పడంగ దాననే మందును దివ్య తేజం ఒకడు అద్భుత లేదా జరించి అందు ఆ హైంద పశ్చిమోత్తర మహామహి సర్గ వైభవం అందం మీద పాణితలమందున కన్నడుతో నాడోషాడు వచ్చాడు ఫోర్ హండ్రెడ్ క్యానట్స్ మీద నుంచి ఈచ్ క్యాన్ క్యారీయింగ్ సో మచ్ ఆఫ్ గోల్డ్ డస్ట్ అని స్కాట్స్ ఇండియా అని చదివే చూడండి నా దర్శగా వీయడం జరిగింది ఈ దేశం వరాలు వరాలు చెట్టు అన్న అభిప్రాయంతో ఉంది లేకపోయినట్టయితే ఎంతో దూరం నుండి శ్వేత ముఖము నోరు రానేదా అనేక కోటి పరిసంఖ్యం పైన ద్రవ్యం గుణం దోపనేదా అని అసలు చెప్పి ఆ విధంగా అదంతా కంప్లీట్ చేసి ఆఖరి పంచము విమానం నడుస్తూనే ఉంది తిరుగుతూనే ఉంది అంటే లైట్ పొలమునప్పుడు దిష్టి బొమ్మకు కట్టిన చెంకి పాత అయినా చిక్కునతో దొంగిలించి మానము కాచుకొని నట్టి కటికి లేని కాంచగలని నేను ఏమిటైనా సరే అని ఒక తీసుకెళ్ళే వ్యావహారిక భాషలోకి ఎప్పుడు గడుగు రామ్మూర్తి గారిని అటాక్ చేసిన మరంపురం వచ్చినప్పుడు నేను అక్కడ మేస్టర్ని అటాక్ చేసినటువంటి వాడిని నన్ను పెట్టారు పెద్దలందరూ కలిసి నేను గడుగు రామ్మూర్తి పంతులు గారి దగ్గర టూ రెండు సంవత్సరాల కిందట ఎక్క తగ్గుకున్నాను ఆయన దగ్గర ఆయన దగ్గర గ్రీషనిస్ట్రీ రామనిస్ట్రీ చెప్పేవారు వారు దు ఆయన ఇప్పుడు మీరు ప్రతికూలంగా నేను ఉపన్యాసం చెప్పాలి ఇదేం బాగలేదురా పెద్దవాళ్ళు నన్ను ముందు పెడుతున్నారు అన్న ఉత్సాహము ఉంది తీరా గడుగుర మృతి పొందుతున్న ఉద్దండు పిండం ఆయన్ని ఎదిరించగలనా అనే అనుమా భయం ఉంది ఇది అది కాదని పద్యాలుగా సహాయం కూడా తీసుకుందాము అని ఒక ఆ రోజు మాలిక కవిత్వం కవిత ఒక మాలిక రాసేదండి అదే నా ఉపన్యాసం ప్లాట్ఫార్మ్ మీదకి వెళ్ళి పదువులు మెచ్చగా వివిధ భాషలు నేర్చిన యాంధ్రుల అంజలించి రాసేదని శాంతిని ఒకంత కోపం చెడు కోపం గెడుగురంపి కలదు కదా తెలుగు నడికాంత్రిలింగముందు ఈ రలన గతం దినంగ కనులని జలముబ్బును నేని రక్తమా చరణము అనుకోను మనసా అనగం పనుచండి పెట్టు బాసరి అనవసర మాట్లాడదన్ను చూడండి తను చిన్నతనంపునంది మాటల మధురంపుగా ముందే అక్కడ పొలత అనేక గండములు పూడి అవన్నీ పాలతో ధీలరితుడు నిన్న నన్న పార్యుడు వెలండినిగాచి అనేక భావరీతులు నడిగించి సంస్కృతముతో మిలితంపుల్కనిచ్చి భూతల ప్రతి గొప్పగించి తని దాత విషించిన వేచిగా ఆవల మన చెక్కనాటి కవి ప్రజలను ఎగురు ముద్దు మాటలను తెలుపు నేర్చి బాలిక గతనివాలు లేచకుల ముందు దిక్కుల తనకు పొలివేదడుగా నేతి శోభి అయ్యుఖంబుడు వేగమి కోపను కాదు శాత్యుడోపరా అటు రాయలేగడు దివంబనుకుని తదనంతరం కోమలిపడు పాటలన్న మనమా మన తాతయ్య తాళులేట కలు తురుస్కులు ఒక్క తన దేహం కల్పనంచి బామల నిడ రూపుమాప తరపోసి చేసిరి తనబడినారు రాజ్యములు దోసము చేసి గ్రహ సముద్రోసినారు ఇక నాగీమ్మకు ఒక మూల పజలు మధురుడు ఒక మూల డాగి కడుకురించుదనం తిని ఆంగ్లనుంచి తలంచి తరోదరే భయం బలగొన నీకు నీకు అభయస్థలు నెచ్చింది ఇంక స్వేచ్ఛగా నిలగల అన్ని నాడు స్వనమే ందకుండనని కాచరి పిమ్మట ఆ సిస్టర్స్ నీట్ చేయిస్తున్నారు ఈమెదంతకు చెల్లియదు కర్మచారి తన సేవము నారయ్య ముద్దు రూపుతో అలరెడి కీర్తితో కదిమి నాక సమంటు వచ్చి విన్ననై వెలవెలబోయి అట్టె పృథ్వీం గనుతుండిన తల్లి చూచి చెడుబ్ర తల్వి దూసి చెంచిది ఇది ఏమి నేడకట లేని చరిత్రము నీ కలవర నేమి హేతు కలిగిన చేరి అక్కడో కరకల నేటి కమ్మ మముగాంచి వచం నీ చెడు కథ పోలి పప్పులు ఎటు చేతి అమ్మ విభూష లేని సంస్కరణము లేని మందగు కామగడుతున్నాయి ఇది ఏను కొమ్మ నీ చెడు వృత్యం విడిచి చేపడమిటి అలయం తదిక చివంక చెరుగేవిటన్నది వృత్తులు పోయే ఘనంబకు వృత్తులు మాయ మాయ భూషలు కరవాయ శయ్య ఒకసారి ఇంటికి పారిపోయే సూనులు నన్ను పెరుగు రాయ ఒక నూయో గోయో చూసుకుంటూ నన్ను తలపుకు చల్లి అంతు కనుతంబుల గార్జను బర్తహాటన్ అని కథ చెప్పి నా అడ్రస్ తర్వాత నలినక్షి పల్కారో పలువురు ఈ తెలుగును అలా చంపలి ఆగతిని కట్టడి మాత్రులు చేరనే చలగి తెలుంగు సంస్కరణ సేవగా పోను తెక్కుభంగులుగలు భావములు కొత్త శ్రేయుడు శైలి మార్పుడు మహాప్రభృతి వర్ణను శ్రేయుడు అంశ నైదములు మిడిదము చేయబోనుడు రవిడే అట్టుడైన గాని గ్రామ్యమును నిక్కపు పాదర సంర్చి వన్యలు కనకం మా తెలుగు నీర సమనుడు చేయకుండా మీరు సుఖమందు దోశ కథలు ప్రజల్లో విశేష వ్యాప్తి చెందుతూ ఉండి వాళ్ళకి నోట పట్టడానికి అవకాశం ఉన్నటువంటి రచనలు రచనలు అందరికీ తెలిసే భాషలో ఉండాలి దానికి రేమన్నా ఉన్నారు నేను కర్ణాటకంలో గురి గుర్రీగాడు దడ్డిగాడు అప్పిగాడు అని గుర్రాడప్ప మూడు ముక్కలు చేసి వాళ్ళని పాత్ర చేసే దోషము ప్రతిరోజు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పేసదు అలాగా అది చూస్తూ ఉన్న తర్వాత మన పాండిత్యం అప్పటికప్పుడే ప్రబంధ కవిత్వము వృత్త కవిత్వము అనేటప్పటికే వెనకబడుతూ ఉన్నారు ఇది చూసేటట్టుగా లేదు ఎవరైనా వినాలి అంటే మనం పద్యం చెప్పి కూతురు పెట్టి పద్యానికి అర్థం చెప్పి ఆ అర్థంలో ఉన్న భావం కూడా చెప్పితే ఆ తరగా గెలుపుతుందో ఏమో చెప్పలేము ఆ పద్ధతుల్లో ఉంది ఇవన్నీ అక్కడే కొత్త ఆ కొత్త పళి పెట్టి రెండు సాల పొగులతో ఈ రెండు సాల రెండు సూత్రాలు ఒకటి భాషకి ఒకటి భావాలు చెంది ఆ సూత్రాలను అనుసరించి మీరు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఎవరినిగా మేము గ్రహించి గౌరవిస్తే మీకు ఎక్కువ ఆనందం అది మాకు కావాలి నన్ను గురించి నేను అనుకోవడం నేను ఒక మానవుడి అని మహా జీవితం గ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండినటువంటి ఒక జిజ్ఞాస అది ఇక నేను అనుకోవాల్సినటువంటిది ఎందుకంటే మనవి చేసినట్టుగా నేర్చుకుందాము ఇంకా పదేళ్ళు ఉన్నట్టు అయితే మరొక పాదయాత్ర వ్యాఖ్యానం కూడా పూర్తి చేసేదాము బావత్తు తప్పకుండా జరగాలి ఉంటే చేస్తాను లైఫ్ హిస్టరీ కూడా రాలు రప్పలు అని పేరు పెట్టి లైఫ్స్కి వచ్చి రాస్తున్నాను బిజె పరీక్ష రాసైనంత వరకు రాశాను ఇంకా చాలా వెనక ఉన్నారు తొందరగా రాయాలి నేను అప్పుడే నియోజకవర్య వచ్చాను పంతొమ్మిది వందల పదిలో వర్షాకాలం వేగుదొక్క అని పేరు కాకినాడ వెళ్ళి కూర్చొని స్వయంగా చూసుకుంటూ దానికి ము పత్రాలలో మాలిగంది ఈ వారికి ఒపీనియన్ ఏమిటంటే ధర్మారావు గారు గజ్యపద్యంబులు హృద్యంబులు రాయగలని గ్రంథములు కంఠమాలగా ఉంచినాలి చెంపకమాలిక రాజేష్ ఇంకో పబ్లిసిటీ కోసం ఎంతో కష్టపడతాం అటువంటి పబ్లిషిటివ్ అభిప్రాయం ఏ మార్గమో నాకు లేదు దానికి నిదర్శనంగా ఇన్ని పుస్తకాలు రాశాను ఏమండి ఒక్క పుస్తకం ఏ ఒరికి అంకితం చేయలేదు మొదటైన జీవితాన్ని సరస్వతి ఆంధ్ర సరస్వతికి అంకితం చేశాను ఇప్పుడు ఇంకొకరికి అంకితం చెయ్యాలంటే ఆ అంకితంలో టీవీ వేసి అది ధర్మం మీరు ధర్మం రావు ధర్మం కాదు అంటే చెప్పండి జన సమూహాన్ని ఉదారందేయగలిగినటువంటిది సాహిత్యం చేసినట్టు చేయాలి సాహిత్యం కలిగినంత వల్ల దుష్టచర్చలు దుర్మార్గ ఆలోచనలు అన్యాయ ప్రవర్తన వీటిని ప్రోత్సహించేటటువంటిదిగా కాకుండా సన్మార్గంగా సహాయంగా ఉండినటువంటి పద్ధతి చేసినటువంటిది సాహిత్యం అప్పుడే ఆ సాహిత్య అనేటటువంటి మూడు అక్షరాలకు ఉండినటువంటి భావము గంభీర్యటువంటి భావము బాధపడుతుంది సాహిత్య ధర్మం గురించి శ్రీ తాపి ధర్మారావు గారి మాట్లాడి వారు తమ స్వీయ చరిత్రను రాయటంలో నిమగ్నలై ఉన్నారు ఈ ఆత్మకథకు వారు పెట్టుకున్న పేరు రాళ్లూరుప్పలో అప్పలు కూడా ఆ పూయించిన కేంద్రం నుండి వెలువడింది